ఈశ్వరుడు సర్వవ్యాపకుడు పరమాత్మ సర్వత్రా సర్వే సర్వత్రా ఉన్నాడు సర్వ వ్యాపకుడై ఉన్నాడు సర్వసాక్షిగా ఉన్నాడు త్రిపుటిగా ఉన్నాడు జగజ్జీవేశ్వరుడుగా వ్యాపకమై ఉన్నది ఒక పరమాత్మయే ఒక బ్రహ్మే మూడుగా కనబడుతుంది మూడుగా అనుభూతం అవుతోంది మూడుగా నిర్ణయం అవుతోంది మూడుగా ప్రేరేపిస్తోంది మూడుగా సంకల్పిస్తోంది సృష్టి స్థితి లయాలను భరిస్తోంది సర్వకర్త సర్వభర్త సర్వహర్త సర్వ కారణం పరమాత్మ అట్టి పరమాత్మని మూడుగా చూస్తే తప్పేమిటి మూడైతే ముప్పై మూడు అయితే మూడు కోట్లు అయితే ఏమిటి ముప్పై మూడు కోట్లయితే అనేకమైతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏమి లేదు మల్లె భూమిలోనూ ఈశ్వరుణ్ణే శ్మశానంలో ఉన్న చితాభస్మంలోను ఈశ్వరుణ్ణే చూశాను గంగా నదిలోను ఈశ్వరుణ్ణే చూశాను మురిగి కాల్వలో ఉన్న నీటిలో కూడా ఈశ్వరుడే చూశాను సర్వత్రా ఈశ్వర దర్శనం కలిగి ఉండడమే విశిష్టాద్వైతము అతల సిద్ధాంతం వాళ్ళు చెప్పారు నాయన ఉండి చెబుతున్నారు లేక చెప్తున్నాస్తి గోవేద నిర్ణయో నాస్తి సర్వదా నువ్వు ఈశ్వర దర్శనం ఉండి చేసావా లేక చేసావా అదేమిటండి నేను ఉంటేనే కదా నాకు ఈశ్వరుడు కనబడింది నేనుంటేనే కదా జగజ్జీవేశ్వరులు ఒకటే అని తెలిసింది నేనుంటేనే కదా జగజ్జీవేశ్వర త్రయం అంతా పరమాత్మ అనేటటువంటి నిర్ణయాన్ని పొందింది నేను లేకుండా పోయింది ఆ నిర్ణయం వల్లే కదా ఆ నిర్ణయం కలగడం వల్ల నేను లేని నాకు నిరూపితమైంది పరమాత్మ ఉన్నాడని నిరూపితమైంది పరమాత్మ ఉన్నాడని నిరూపితమైనంత మాత్రాన నేను లేకుండా పోయానని నిర్ణయం నిర్ణయం పొందినంత మాత్రాన అంతా లేనిదని ఒప్పుకుంటావా అంతా ఉన్నదని ఒప్పుకుంటావా అంతా ఉన్నదేనండి అంతా ఉన్న దాంట్లో నేను లేనివ్వ ఇది విశిష్టాద్వైతి యొక్క దర్శనం సిద్ధాంతం వారు మరలకి శ్లోకాన్ని చెప్తారు ఆత్మాతీతం కేవల ఆత్మా దేహో నాస్తి కదా అస్తి నాస్తివేద నిర్ణయో నాస్తి సర్వదా అంతా ఉన్నదని చెబుతున్నదెవరు లేని నేను నువ్వు లేవని చెబుతున్నదెవరు అది కూడా నేనే ఇప్పుడు ఉన్నవాడివా లేనివాడివా ఉన్నవాడినే లేకుండా ఉన్నవాటిని విశిష్ట అద్వైతం కూడా ఈ మాటలే వాడుతుంది కానీ ఈ ఈ శ్లోకానికి సరిపోదు ఇక అద్వైత దర్శనం కలిగినటువంటి వారు ఏం చెప్పారు నాయన ఉన్నదంతా బ్రహ్మణే ఘటకుడ్యాధికృతికా మాత్రమే వచ్చ నువ్వు కొండను ముంపను చట్టను బానను అంతా ఉన్నదంతా మఠే ఎలాగో ముప్పై మూడు కోట్ల దేవతలను మూడు కోట్ల దేవతలను లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్ర మహేశ్వర సదాశివులు పంచబ్రహ్మలను ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఆదిశక్తి పరాశక్తులనే పంచశక్తులని చెప్పు పంచ బీజాలని చెప్పు పంచ తన్మాత్రాలని చెప్పు ఏ రకంగా చెప్పినప్పటికీ బ్రహ్మాండమంతా బ్రహ్మమే బ్రహ్మాండమంతా బ్రహ్మమే అయితే పిండాం కూడా బ్రహ్మమే కదా అందులో అంశీభూతం అంతా బ్రహ్మమే కదా అణు అయినా మహత్తైన బ్రహ్మమే కదా పిపీలికమైన బ్రహ్మమైనదంతా బ్రహ్మమే విచారణ కాలమందు మాత్రమే బ్రహ్మమున్నదా సర్వకాలము బ్రహ్మమున్నదా విచారణ కాలంలోనే బ్రహ్మమున్నది అన్నారు అప్పుడు ద్వైత భ్రాంతిని నిరసించడానికి మాత్రమే అద్వైత వాదాన్ని తెలుసుకున్నట్టు అవుతుంది సర్వకాలము బ్రహ్మనిష్యుడై ఉన్నవాడెవడో వాడే అయమాత్మ బ్రహ్మము నేను నేనైనా నేను సాధన కాలంలో ప్రజ్ఞానం బ్రహ్మగా ఉన్నటువంటి వాడెవడో వాడు ద్వైత భావ నిరసన కోసమని అద్వైతాన్ని ఆశ్రయించే వాడికి విచారణ కాలంలోనే బ్రహ్మము ఉంటది సర్వకాలములో ఉండదు సర్వకారణంగా ఉండదు సర్వసాక్షిగా ఉండదు సర్వానికి అవతలు అసలే ఉండదు ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఈ అద్వైత సిద్ధాంతం అందించినటువంటి ఉత్తమమైనటువంటి నిర్ణయం ఉన్నదంతా బ్రహ్మే పరబ్రహ్మనేటటువంటి నిష్ప్రతియోగికమైనటువంటిది ఏదైతే ఉందో అదే సగుణ నిర్గుణంగా తోచబడుతున్నది తోచబడుతున్నది సగుణముగా తోచబడినది పరబ్రహ్మమే నిర్గుణముగా తోచబడినది కూడా పరబ్రహ్మే జాగ్రత్తగా గమనించారు బ్రహ్మజ్ఞానా